అందరికి ప్రైజ్ మీ అందరికి వందనాలు ముఖ్యంగా చెప్పుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మేము మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము మధ్యలో రవిప్రదరు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు చంద్రశేఖరన్న పాఠ పాడతారు రవిప్రదర్ ప్రార్థన చేయండి ఓకే బెదర్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు ఒక తండ్రి కృపా మైడ జీవం గల దేవ ఇస్తు ప్రభానికి ఎంతో నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవా నికేస్త తులి స్తోతాలు నా దేవా నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టిన్నారు ప్రవ్వ దీవారాత్రు మమ్మల్ని ఆర్చి కాపాడి అయినా ఇక నూతన దినం మాకు ఎంతో వందనాలు మీకు అనికిరంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీ కృప వెంబడి కృప మాకు అందరికి అనుగరించమని నా దేవ ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాదసంధికి వచ్చినమైనా మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి మీకు పశుదొత్తలు మమ్మల్ని నడిపించినైనా మా ప్రాణాత్మ శరీరంలోనైనా మరోసారి మీకు సమర్పించుకుంటుండగా అయినా మీరు సంపూర్ణంగా మమ్మల్ని పరిశుతపరచండి మీ యొక్క స్వరూపంలో మమ్మల్ని మార్చండి నూతనమైన అభిషేకం నూతనైన మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రించినైనా గొప్ప దేవ సహాయపడమంట ఆదిష్టమైనా రాణ బిడ్డ త్వరగా ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రభు పాటలదారు మహింపందని వాక్యల మీరు మాతో మాట్లాడండి ఈ ఆరనంతట్లనైనా మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దాండి కానీ నా దేవ ప్రతి మీ కృప మాకు దైచేమని దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా మీ అక్కడ దినాల్లో ఉన్నాం ప్రభావ చివరి దినాలకు ఓ ప్రవ బహు కాలం అయినా ఇంత భయంకరమైన దినాలు మేము ఉండగా ప్రభావ మేమందరం అయినా సిద్ధపడి ఆ నీకుల మీద మీ కృపద ఇచ్చేయండి నా దేవ మీ రాజ్య స్థాపన కొరకే మేమందరం ప్రభావ సంపూర్ణంగానైనా మీ కొరకు సమర్పించుకొని ముందుకు పోలా అయినా సహాయపడమంత ప్రతి చీకర్ శక్తి మీరు బంధించండి అయినా మీ ఆత్మకార్యం వింటున్న వాళ్ళందరి జీవితంలో అభితాలు ఆశ్చర్యాలు జరిగించండి ప్రభావ నూతనమైన కార్యాలు జరిగించండి వాళ్ళ సేవ పరిచయం మీరు ఆస్వాదించి ప్రతి చోట పాట ఆపత్కాలమున తన పర్ణశాలలో ప్రభు మనల్ని దాచెను అన్న పాటని అందరం కలిసి పాడుకుందాం ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా విడువని దేవుడుండగా నేను భయపడను ఏ ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చేడువని దేవుడుండగా నేను భయపడను ఇహలో కదుక్క బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు ఇహలో కదు బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు నీవుగాక వేరే ఆశ నాకు లేని లేదు నీవుగాక ఆశ నాకు లేని లేదు నిత్యమునిపై ఆనుకొని నిశ్చింతగా సాగేదను నిత్యమునిపై ఆనుకుని నిశ్చింతగా సాగేదన్ ఆ Hallelujah a Hallelujah a Hallelujah a Hallelujah a Hallelujah a Hallelujah a Hallelujah a Hallelujah a patkaalamuna తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను లెక్కింపలేని అద్భుతములు మకువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పింతును లెక్కింపలేని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 కోట్ల కోల దీ స్తోత్రు నిరత ముని కే ప్రభు కోట్ల కొలది స్తోత్ర ములు నిరత ముని ప్రభువా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 నా చేవని దేవుడుండగా నేను భయపడను ఏ హో వనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చే విడువని దేవుడుండగా నేను భయపడను అది ప్రైజ్లాడు అందరికీ నా ప్రైజ్ లో మొదలైజ్ లో అన్న ప్రేజలాడు బ్రదర్ నా వాయిస్ వినబడుతుందా అండి వాయిస్ నినబడుతుందాం ప్రార్థన చేసుకుందాం స్తూత్రం తండ్రి విశ్వ ప్రభానికే వంద నాలుగు రోజ మహిమగల తండ్రి నీకే స్తోత్రం తండ్రి విశ్వప్రభాబ్రహ్మకోబుల గొప్ప దేవానికి వంద నాలుగు రోజ ప్రభాన్ని వాక్యం లోతులో వెళ్తున్నాం తండ్రి నా రజా నేను నడిపింపు దయచేయండి ప్రభా నా రజ నీ వాక్యం ద్వారా మా అందరినీ బలపరచండి తండ్రి నా ప్రభా నీకే వంద నాలుగు రజా నీ వాక్యం ద్వారా మాట్లాడి మా బిడ్డ మమ్మల్ని అందరినీ నువ్వు ఆశీర్వదించమని వేస్తున్నా ఉంచాన్ తండ్రి అమ్మి రోమిలకు గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైత్ర ఇందుకు దేవునికి స్తోత్రములు నైన్టీన్ ఏమంటే మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించు అయితే ఇక్కడ పౌరు భక్తుడు రోమియో సంఘానికి ఏమంటు లేఖ రాశాడు పాపం నుండి విమోచింపబడి అయితే మనము పాపం నుండి విమోచింపబడినమంట మనమందరము పాపం నుంచి ఒకప్పుడు మనం పాపంలో పాపాన్ని ఏలేవారం మనం పాపంలో ఉండి పాపంలో మునిగి పాపాన్ని ఏలేవారం మనం అయితే ఎప్పుడైతే మనకు మనం దేవుణ్ణి నమ్ముకున్నామో ఎప్పుడైతే దేవుని తట్టు మనం తిరిగినమో దేవుని తట్టు తిరిగినప్పుడు మనం ఏమైనామంట పాపము నుంచి విమోచింపబడినమైనమాట విమోచింపబడిన తర్వాత మనం ఏం చేసినమంట నీతికు దాసులమైన మాట ఎందుకు దేవునికి స్తోత్రములు అయితే దేవుడు మనకేం చేసినంట నీతి మార్గంలో నడుచుటకు మనము దాసులమైన అందుకు దేవునికి మనము కృతజ్ఞతా చెల్లిస్తున్నాం అంట ఇక్కడ కింద నైన్టీన్ ఏమంటుండంటే మీ శరీర మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అయితే ఇక్కడ ఏమంటుడు మన శరీర బలహీనతను బట్టి శరీర బలహీనతలు అంటే మనము కొన్నిసార్లు కుడికి కానీ తిరుగుతాం కాబట్టి ఆ బలహీనత మనలో వస్తుంది కాబట్టి ఇక్కడ పౌరు భక్తుడు దాన్ని మాట్లాడుతున్నాడు ఏమని ఏమనగా అక్రమము చే చేయుటకు అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలా అప్పగించి తిరో మనం ఒకప్పుడు దీనికంతా మనము అపగించిన మనంట మనము అవయవాలను అలాగే ఏమంటుడు అలాగే పరిశుద్ధ పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుడి ఏమంటుడు మనము నీతికి నీతికి దాసులమై ఉండాలంట నీతికి దాసులమై ఉండాలంటే మనలో ఉన్న అపవిత్రత అక్రమము అన్ని దూరమైపోతుందంట ఎప్పుడు దూరం అయిపోతుంది మనం పాపం నుంచి మనం విమోచింపబడాలా విమోచింపబడినప్పుడే మనం ఏమవుతామంట నీతికి దాసులమవుతాం అపవిత్ర నీతికి దాసులం అపవిత్రత మనలో నుంచి తొలగిపోయి మనం ఏ ఏమవుతామంట పరిశుద్ధత కలిగుటకై మన అవయవములు నీతులకి దాసులుగా మనము అప్పగింపబడతామంట కాబట్టి మనం ఏం చేసినామంట ఇప్పటి మనము పాపం నుంచి మనం విడుదల పొందినం కాబట్టి మనం నీతికే దాసులమై ఉండాలంట ఎట్టి పరిస్థితులు ఎన్ని శ్రమలు కడిగినా ఏం వచ్చినా కూడా మనం ఏం చేయాలా పాపం నుంచి విమోచించబడినం కాబట్టి మనం నీతి మార్గంలోనే నడుచుటకు మనము ప్రయత్నం చేయాలా నీతి మార్గంలో నడుచుటకు ప్రయత్నం చేయాలంటే అది మన వల్ల కాదు దేవుని దగ్గర మనం ఆ యొక్క అభిషేకం పొందుకుంటేనే దేవుని యొక్క ఆత్మను మనలో మనలో నింపుకుంటేనే మనం దానికంతా మనం దాసులమవుతాం పరిశుద్ధతకు దాసులమవుతామంట కాబట్టి మనము నీతి నీతిగా నడుచుకోవడానికి సహా ప్రయత్నించాల అయితే మనం నీతిగా నడుచుకొని ప్రయత్నిస్తే దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంటే మనం ఏం చేస్తామంట మనం ఇంకా సేవ అధికంగా చేస్తామంట సేవ అధికంగా చేస్తామంట ఈ లోకము మాయ అనమాట ఈ లోకము ఈ లోకంలో మనం జీవిస్తున్నాం గాట్టి మనకు శ్రమలు తప్పవు ఆ యొక్క శ్రమల నుంచి బయటికి రావాలంటే మనలో పరిశుద్ధత ఉండాల పరిశుద్ధత ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనలో నింపబడాల మన శరీరానికి మన అవయవలకు మన శరీరం బలహీనమైనప్పుడు మనం ఏం చేస్తాము పుష్టికరమైన ఆహారం మనం తింటాం మనలో విటమిన్స్ రావాలా అన్ని రకాల శక్తి మనలో రావాలని మనం ఏం చేస్తామో అన్ని రకాల ఆహారాలు మనము భుజిస్తాం ఆ శక్తి మనం పొందుకోవడానికి అట్లనే ఏసుప్రభు యొక్క శక్తి ఏసుప్రభు యొక్క ఆత్మను మనం పొందుకోవాలంటే ఆయనలో ఉండాల పరిశుద్ధత కలిగి ఆయనను స్థుతిస్తూ ఆయనను మహిమ పరుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడంట మన యొక్క ఆత్మను పరిశుద్ధ మన యొక్క ఆత్మకు శక్తినిస్తాడు మన శరీరానికి మన శరీరానికి శక్తి రావాలని మనం ఇట్లా అన్ని రకాల ఆహారాలు మనం భుజిస్తామో అట్లని మనకు పరిశుద్ధాత్మ రావాలంటే దేవుని యొక్క శక్తి మనం పొందుకోవాలా పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకుంటేనే మనలో పరిశుద్ధత అనేది ఉంటుంది ఎప్పుడైతే పరిశుద్ధత అనేది మనలో ఉంటుందో పాపం మనలో ఏల పాపం మన మనలో ఏలదిగా అట్లాంటి దానికి అంతా మనము దూరంగా ఉండాలని ఇక్కడ పౌరు భక్తుడు ంగానికి చెప్తున్నాడు అనమాట ఇంకా దాంట్లోనే రెండో కెరంతి పదమూడవ అధ్యాయం పదకొండవ వర్షను తుదకు సహోదరులార సంతోషించుడి సంపూర్ణులై ఉండి ఆదరణ కలిగి ఉండుడి ఏకమనసు గలవారై ఉండడి సమాధానంగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును ఇక్కడేమంటాడు మనం ఎట్లా ఉండాలంట దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎట్లుండాలా ఉండాలా అని అంటున్నాడు సంతోషంగా ఉండాలా సంపూర్ణ ఉండాలా ఆదరణ కలిగి ఉండాలా ఈ గుణగణాలన్నీ మనలో ఉంటేనే మనం ఏమవుతామంట ఏక మనసు గలవారై ఉండి మనలో ఆ ప్రేమ ఆ సమాధానం మన సమా ప్రేమ సమాధానముకు కర్తయ్యగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఇవన్నీ మనకు ఉండాల ఏక మనసు గలవారై మనం సమాధానంగా ఉండాల ప్రేమ కలిగి ఉండాలా ఎప్పుడైతే మనం దేవుని యొక్క సేవ చేస్తున్నామో ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు మనకు మనకు ఉన్నదో ఎప్పుడైతే దేవుడు మనలో ఉన్నాడో మనకి ఈ గుణగణాలన్నీ మనలో రావాలంట ఎప్పుడైతే మనకి గుణగణాలు మనలో రాలేదనుకో దేవుడు మనకు తోడికో దేవుడు మీకు తోడై ఎప్పుడు తోడై ఉంటాడు మనం సమాధానం ప్రేమ కలిగి ఉండి ఉంటే ఆటోమేటిక్ మనకి ఏం వస్తుంది సంతోషం వస్తుంది మనం సంపూర్ణమై ఉంటాము దేవుడు మనకు తోడుంటాడు దేవుడు మనకు తోడుంటే మనకి ఏ కొ ఉండదు కాబట్టి మనం ఎట్లుండాలంట సమాధానం కలిగి ఉండాలంట అందరితోటి సమాధానం కలిగి ఉండాల కొన్నిసార్లు మనం ఉండలేకపోతాం కానీ ఉండలేకపోతాం కానీ కాబట్టి మనము అది పొందుకోవాలా దేవుని శక్తి పొందుకుంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడే మనతో మాట్లాడతాడు దేవుడే మనకు ఆ ప్రేమను ఇస్తాడు ఆ సమాధానాన్ని ఇస్తాడు ఆదరణ ఇస్తాడు కాబట్టి మనం ఏం ఏ ఉండాలంట సమాధానంగా ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడంట మొదటి యోహాను మొదటి యోహాను రెండో అధ్యాయం పదకొండో తన సహోదరుని ద్వేషించి చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కనులకు గురుడితనము కలగజేసను గనక తాను ఎక్కడి పోచున్నాడో అతనికి తెలియదు ఇక్కడ ఏమంటుండు ఇందాక మనం సమాధానం కలిగి ఉండాలా ప్రేమ కలిగి ఉండాలా అది ఒకటి అన్నాడు ఇప్పుడు ఏమంటుడు సహోదరుని ద్వేషించివాడు చీకటిలో ఉండి మనకు మనకు మనతోని విరోధంగా ఉండే వాళ్ళ మనకు సహోదరులు అట్లాంటి వాళ్ళని మనం ద్వేషిస్తే ఏమైతే ఏమై ఎట్లుంటామంట మనము చీకటిలో నడుచుచున్నట్టు ఉంటామంట దేవుని కాబట్టి మనం అది దేవుని దృష్టిలో మనం చీకటిగా ఉన్నాం కాబట్టి మన కళ్ళు కళ్ళు కన్నులకు గుడ్డితనము కలగజేస్తుందంట అయితే ఎట్లుండాలంట మనం సహోదరుని ద్వేషించకూడదు ప్రేమ కలిగి ఉండాల సమాధానం కలిగి ఉంటే ఇక్కడ ఏమంటాను గనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు కాబట్టి ఆ యొక్క మనలో ఏలని మనం దేవునికి చోటిస్తే దేవుడు ఏం చేస్తాడంట ఆ చీకటిని తొలగించి సహోదర ప్రేమను సహోదరి ప్రేమను మనము చూపించగలుగుతామంట అవి ఎప్పుడైతే మనం చూపించలేమో మన మనలో గుడ్డితనం అంధత్వం వచ్చేస్తుంది అంధత్వం మనలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము సహోదరిని ప్రేమించము ద్వేషిస్తాము అట్లా అటువంటి గుణగానాలు మనలో ఉండకూడదని ఇక్కడ పౌల్ భక్తు కొరంది సంఘానికి పౌల్ భక్త యోహన్ భక్తుడు చెప్తుండమాట అయితే అందులోనే పిలిపిలకు రాసిన గ్రంథము రెండుల నాలుగు రెండుల నాలుగు మీలో ప్రతి తన సొంత కార్యములే సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను చూడవలను మీలో ప్రతి అంటే కొన్నిసార్లు మనం మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ మన కార్యం జరగాల నేను కూడా ఎప్పుడన్నా అంటనే ఉంటా ఫస్ట్ ఈ పని కానీ పని తర్వాత అప్పుడు వేది అయితే ఇక్కడ ఏమంటుడు మీలో ప్రతివాడు తన సొంత కార్యములనే మాత్రం కాక ఇతర కార్యములను కూడా చూడవలను ఇతర కార్యములంటే దేవుని కార్యములు దేవుని సేవ కార్యములు పరిచర్య కార్యములు ఇంకా అనేక రకాలుగా కార్యాలు ఉంటాయి అయితే మనం ఏం చేయాలా మన సొంత కార్యములకే మనము ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర కార్యములకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని దీవిస్తాడనమాట ఇంకోటి కీర్తన గ్రంథము నాలుగుల ఎనిమిది యొహమా నెమ్మది నెమ్మదితో పండుకొని నిద్రపోదనని నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు ఇక్కడ ఏమంటుడు దేవుడు నెమ్మదిగా పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అనేక సార్లు మనం ఏమైపోతామంట కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో ఒంటరిగా ఉండ ఉండే ఆ యొక్క ఛాన్స్ వస్తుందనమాట అట్లా ఉండే జీవించడానికి అట్లాంటి యొక్క టైం వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటుండంటే పండుకొని నిద్రపోదు నేను నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపదు మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నామని మనం అనుకోకూడదంట దేవుడు ఏం చేస్తాడంట మనం ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడన్నా మనం సురక్షితంగా అన్నిట్లో మనల్ని కాపాడి మనకు తోడుగా ఉంటాడంట ఇక్కడ దేవుడే ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడవను ఎడబాయని అంటాడు అట్లాంటి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నామని మనం బెదరొద్దు భయపడొద్దు చింతపడద్దు అందుకని ఇక్కడ దేవుడు దేవుడు మనం అట్లా ఉన్నా కూడా దేవుడు మనల్ని సురక్షితంగా మనల్ని కాపాడతాడు ప్రతి దాంట్లో మనం కాపాడి మనల్ని సాక్షిగా నిలబెడతాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో ఒంటరిగా ఉన్నామని మనం ఫీల్ అవ్వద్దంటాం అయితే ఇంకోటి రెండో కొరంది రెండో కొరంది మూడో అధ్యాయము పదిహేను నుంచి ఎయిట్ నేటి వరకు మోసే గ్రంథము వారు చదువు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది కానీ వారు హృదయంలో ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసి వేయబడును ఇప్పుడు ఏమంటున్నా అన్నాడు గ్రంథం చదువుతున్నప్పుడల్లా ఆనాటి ప్రజల్లో ముసుగు వేయబడి ఉన్నది ముసుగు వేయబడి ఉన్నది వాళ్ళ హృదయముల మీద నున్నది కానీ వారు హృదయంలో ప్రభు ఎప్పుడైతే మనకు ఆ ముసుగు అనేది వేయ అంటే సత్యం మనం ఎప్పుడైతే గ్రహించక ఉంటేమో అప్పుడు మన మనకు ముసుగు అనేది ఉంటదనమాట అయితే ఇక్కడ దేవు ఇక్కడ ఏమంటుడు వారి హృదయం వారి హృదయము ప్రభు వైపు నాకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసి వేయబడును మనకు ముసుగు మనం ప్రభు వైపు లేనప్పుడే ఆ ముసుగు అన్నది మనకు వస్తుందంట ఎప్పుడైతే ఆ ముసుగు అన్నది ఆ అసత్యం ముసుగు మన దగ్గర నుంచి తీసివేయబడుతుందో అప్పుడు మనం సత్యం వైపు తిరగగలుగుతామంట ప్రభువే ఆత్మ ప్రభు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును అయితే దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటదో అక్కడ మనకు స్వాతంత్రము ఉంటదంట స్వాతంత్రం అంటే మనకు ఇప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలించడం మన మనం వాళ్ళకు దాసులయ్యంటే అప్పుడు మనకు స్వాతంత్రం లేకుండే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మనకు స్వాతంత్రం అనేది వచ్చింది కాబట్టి ఆ స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మనకు కొన్ని బాధలు కష్టాలు అనేది వస్తే మనకు అవి యొక్క బంధకాల లాగా అవి మనకు స్వాతంత్రం అనేది ఇయ్యది మనం ఏమి చేసినా కూడా మనకు ఆ యొక్క బంధకం అనేది ఉంటది ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ మనం పొందుకుంటామో అక్కడ మనకు ప్రతి దాంట్లో నుంచి దేవుడు విడుదల మనకు స్వాతంత్రం శాంతి ఇచ్చి సమాధానం తొట్టి మనల్ని నింపుతాడంట ఎప్పుడైతే మనము ఆ ముసుకు తీసివేయబడాలా అసత్యం నుంచి మనం బయటపడాల అసత్యం నుంచి బయటపడి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుని ఆత్మ మనలో ఉండి ఏం చేస్తుందంట మనం అందరము ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వలే ఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం ఇక్కడ ఎప్పుడైతే మనము ప్రభు యొక్క ఆత్మ మనం పొందుకున్నప్పుడు ఏం మనకు మహిమ మహిమలో మనం ప్రవేశిస్తామంట మహిమలో ప్రవేశించి ఇతరులను కూడా ఆ మహి మహిమలో మనం నడిపిస్తాం కాబట్టి ఆ యొక్క ఆత్మ మన ఎప్పుడైతే మహిమ అనేది మహిమ ఆత్మ యొక్కటి మనం పొందుకుంటామో అప్పుడు ఏమవుతుందంట మహిమ పొందు ప్రభు ఆత్మ ఆ పోలికగానే మార్చబడతాయి ఎప్పుడైతే ప్రభు ఆత్మ మనలో నివసిస్తుందో అప్పు ప్రభు చిత్తనుసారంగా మనం జీవించగలుగుతాము కాబట్టి ప్రభు యొక్క ఆత్మ మనము పొందుకోవాలి కీర్తనకు రాసిన గ్రంథం కీర్తన వన్ కీర్తన వన్ నాట్ త్రీ నైన్ మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు ఇంకోటి తొమ్మిదవ వచనలో ఏమంటాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడు వాడు ఆయన నిత్యము కోపించేవాడు కాడు ప్రభు ఏమంతా మనతో వ్యాజమాడడు కొంతమంది ఇప్పుడు మనం మనం ఎక్కడన్నా పోతే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటది నేను ఎక్కువ చేస్తే ఆర్గ్యుమెంట్స్ ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్స్ అయితే ఇక్కడ ఏమంటుడు ప్రభు వ్యాజ్యమాడు వాడు కాడు ఆర్గ్యుమెంట్ మనలో ఉండదు ఆయన నిత్యం కోపించే వాడు కాడు దేవుడు మనల్ని మనం ఎంత తప్పు చేసినా కూడా ఆయన ఆయన యొక్క దయ దేవుని యొక్క కోపము నిమిష మాత్రం ఉంటది ఆయన దయ ఎప్పుడు ఆయుష్కాలం అంతా ఉంటది ఎందుకంటే ఆయన మనకు తండ్రి కాబట్టి మనం ఆయన కుమారులను కుమార్తెలను కాబట్టి ఆయన ఆయన కోపం మన మీద ఉండదు కాబట్టి ఆయన కోపము మన మీద లేదు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం ఆయన ఎప్పుడు మనతోనే వ్యాజ్యమడు ఎప్పుడు మన అంటే ప్రతీకారం తీర్చుకోడు దేవుడు దేవుడు మనకు ఆయన కోపించేవాడు కాబట్టి కోపించేవాడు కాబట్టి మనం ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోం మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మనం పాపం చేసినా కూడా వీళ్ళు పాపం చేసేదాన్ని ఆనాడు కల్వారి శిలువలు ఆయన ఎక్కినప్పుడు ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షణ పొందిడు కాబట్టి వాళ్ళ పాపములకు దేవుడు ప్రతీకారము ఇయ్యలేదు కాబట్టి మన దోషములను బట్టి కూడా మనకు దేవుడు ప్రతీకారము ఇయ్యడు అంటే బాగా తీర్చుకోడు కాబట్టి మనలో కూడా అలాంటి యొక్క స్వభావం రావాలా కొంత మనం అనుకుంటాం ప్రపంచంలో చాలా మట్టుకు ఇట్లనే నడుస్తుంది దోషములకు ప్రతిఫలము ప్రతిఫలం దేవుడు ఇయ్యాడు మనుషుల దగ్గర కొన్నిసార్లు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేసుకోవాలా మనల్ని మనం సరి చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభత్తులు గల వారి వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంటది అయితే దేవుడు ఏమంటాడు ఆకాశంకు భూమికి ఎంత ఎత్తున్నదో ఆయన ఎందు మనం ఆయన ఎందు భయభతులు గల వారమే ఉన్నాం కాబట్టి ఆయన కృప అధికంగా ఉంటది ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన కృప మన మీద ఉంటది కాబట్టి మనం ఏం చేయాల దేవుడు దేవుడు మనకు ప్రతికారం తీర్చలేడు కాబట్టి మనం కూడా అలాంటి పని చేయకుండా దేవుని చిత్తనుసారంగా దేవుని వాక్య అనుసారంగా జీవించడానికి ప్రయాసపడాలా ఇందులోనే మొదటి యోహాను మొదటి యోహాను ఐదో వచ్చి ఐదో అధ్యాయము పదిహేడు దేవుని మూలంగా పుట్టి వాడెవడు పాపము చేయడాన్ని ఎరుగుదము దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రపరుచుకొను గనక దుష్టుడు వాన్ని ముట్టడు అయితే దేవుని మూలంగా మనమందరము పాపముల నుంచి తిరిగి పుట్టిన వాళ్ళం కాబట్టి పాప వాడెవడు పాపము చేయడు మనం దేవుని మూలంగా పుట్టినం కాబట్టి మనము పాపము చేయము దేవుని మూలంగా పుట్టిన తను భద్ర భద్రము చేసుకొను కనుక దుష్టుడు ముట్టడు మనం ఏం చేసాము దేవుని మూలంగా పుట్టినం కాబట్టి పాపం నుంచి విడుదల పొందినం కాబట్టి ఏమవుతామంట దేవుడు దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద భద్రపరుచుకుంటాడు కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టడంట దుష్టుడు మనల్ని ముట్ట ఆ రోజుల్లో యోగ కూడా దుష్టుడు ముట్టడంటే దుష్టుడు ముట్టడు ఖచ్చితంగా ఇక్కడ ఏమంటాడు దుష్టుడు ముట్టడు ఆనాడు యోగ కూడా అట్లాంటి శ్రమ వచ్చింది యోగు కూడా అట్లాంటి శ్రమ వచ్చింది యోగను కూడా సైతాను యోబున ఆస్తిని ముట్టింది యోగుని ప్రతి పిల్లల్ని భార్యల్ని అన్నిటిని ముట్టింది కానీ యోబును మాత్రం ముట్టలేదు సైతాను యోబును మాత్రం ముట్టలేదు ఎందుకు ముట్టలేదు అంటే ఆ దుష్టునికి అధికారం లేదు ఆ దేవుని బిడ్డల్ని ముట్టనికి దుష్టునికి అధికారం లేదు కాబట్టి ఇక్కడ యోగును ఎట్లా ముట్టలేదో మనం ఆయన బిడ్డలం కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టడు వాడు ఎన్ని చేసినా కూడా దాని ముట్టడానికి అధికారం లేదు దాని మీద విజయమ సైతాన్ పొంద పొందజాలది కాబట్టి అయితే ఇప్పుడు మన ఒక పాట కూడా ఉంది స్థుతి ఆగిపోనే లేదు సైతాన్ను ఎన్ని శ్రమలు పెట్టినా స్థుతి ఆగిపో స్థుతి ఆగది మనకు సైతాన్ని ఎన్ని శ్రమలు పెట్టినా కూడా మన స్థుతి మాత్రము ఆగకుంటా మనం ఆయనలో జీవిస్తే దుష్టుడు మనల్ని ముట్టుడు అందున ఎయిటిండ్ ఏమటో మనం దేవుని సంబంధం లోకమంతయు దుష్టిని అందున్నదని ఎరుగుదము అయితే మనం దేవుని సంబంధులమని ఎవరు చెప్తాడు దుష్ట సంతానం చెప్తుంది దుష్టుడు చెప్తాడు మనం దేవుని సంతానం దానికే తెలుస్తుంది మనం దేవుని బిడ్డలమని లోకంలో మనుషులకు తెలియదు దుష్టునికే తెలుస్తుంది సైతానికే తెలుస్తది కాబట్టి ఆ దుష్టుడు మనల్ని ముట్టడు కాబట్టి మనం దేవుని ఎందు ఉన్నమని ఎరుగుతుంది కాబట్టి అట్లాంటి దుష్టిని కూల్చివేసే అభిషేకము వాక్యము మనలో ఉంటే మనము దేవు దేవుని అందు స్థిరంగా ఉండగలుగుతాము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము మనము నిజమైన దేవుని సత్యమైన దేవుణ్ణి వాక్యానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి మన మనము దేవుడు వివేకం అనుగ్రహిస్తాడు ఏ ఎక్క ఎక్కడ మనం పోవాలా ఎక్కడ పోకూడదని ఆ యొక్క వివే వివేచన ఆ యొక్క ఆలోచన ఆ యొక్క తలంపు జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు కాబట్టి మనం దేవుని కుమారుడై కుమారుడై కుమారుడైన ఏసు సత్యవంతుని ఎందున్నామో ఆయనే నిజమైన దేవుడని నిత్య మనం మనకు తెలుసు అయితే మనం ఏం చేస్తాం మనం దేవుని కుమారులమే ఉన్నాం కాబట్టి దేవుని అందు ఉన్నామని ఉన్నాం కాబట్టి మనం నిజమైన దేవుని బిడ్డలం కాబట్టి మనకు నిత్య జీవము దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అందును దేవుడు దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల అపోస్తుల గ్రంథ అపోస్తుల కార్యం పన్నెండవ వచనం ఇరవై వాక్యం దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించి ఇక్కడ పోస్లని పౌల ద్వారా ఏమంటుండో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించ చుండెము అయితే దేవుని వాక్యం మనము అట్లా వ్యాపింపజేస్తున్నామా లేదా అని మనలో మనం ఒకసారి పరీచ్ కొన్నిసార్లు మనము ఆ పని చేయట్లేదు కాబట్టి మనం ఆ పని ఖచ్చితంగా చేయాలా దేవ్ దేవుడు అన్నాడు ఇల్లు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలా అని వాక్యం చెప్తుంది కానీ మనము కొన్నిసార్లు మనం ఆ పని చేయలేకపోతున్నాం కాబట్టి మనం దేవుని వాక్యము లోక భూలోకం అంతటా మనం వ్యాపింప చేయాల అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మలను మనము దేవుని వైపు మళ్లించాల అందు సామెతల గ్రంథము ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడ ఒకటకు ఆతృప్తపడవాడు శిక్ష నగదు అయితే నమ్మకమైన వానికి దీవన్లు మెండుగా కలుగును కొంతమంది దేవుని దీవనల కోసము ఎదురు మనం ఎటుపోతే ధనం సంపాదిస్తాము ఎటుపోతే మనకు ధనం వస్తుంది అనే ఆలోచన తోటి కొంతమంది ఉంటాడు అయితే ఇక్కడ మనం ఏం చేయాలా దేవుని దేవుడు నమ్మకమైన దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి మనం ఆయన దీవన్లు పొందుకోవాలా దేవుడు అంటుడు నమ్మకమైన వానికి దీవన్లు మెండుగా కలుగును అయితే మనం ఆయన నమ్మకంగా ఉన్నాం కాబట్టి మనకు మెండైన దీవన్లు దేవుడు ఇస్తాడు కానీ ఇప్పుడు కాకున్నా కూడా మనం పెట్టే మరకు దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన సన్ని దేవుడే అంటాడు నా సన్నిధానం చేసిన ప్రార్థన వృధా కాదంటుండు ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తా అంటుండ అయితే మనం ఆయనేందు నమ్మకం కలిగి ఉంటే దేవుడు మెండైన దీవన్లు మన మీద కుమ్మరిస్తాడంట కాబట్టి ఆ యొక్క దీవన్లు మనం పొందుకోవడానికి ప్రయాస కీర్తన గ్రంథము పదకొండులో ఏడు యొహ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము అయితే మనము నీతిమంతులుగా యథార్థతగా ఉంటే దేవుణ్ణి మనము చూస్తామంట ఎప్పుడైతే దేవుణ్ణి మనం చూస్తామో దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తాడు ఎప్పుడైతే దేవుడు మనకు బయలుపరుస్తాడో దాని ప్రకారంగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తాం అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనం నీతిని ప్రేమించాలా యథార్థవంతంగా ఉండాలా నీతిగా ఉంటాయి దేవుణ్ణి మనం చూస్తాం దేవుణ్ణి చూసినప్పుడు ఏం చేస్తాం దేవుని వాక్యానుసరంగా దేవుని మాట చెప్పున దేవుని యొక్క కృప చెప్పున దేవుని ఆశీర్వాదం చెప్పున మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటాం అయితే ఇక్కడ ఏషియా గ్రంథం నలభై రెండుల ఏడు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్ని జనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నాను మనం ఏం కావాలంట అన్ని జనులకు వెలుగుగా మనం ఉండాలంట అన్ని వెలుగుగా ఉంటే మనం మనం నీతి విషయంలో దేవుడు మనల్ని పిలిచి ఆయన మన చేయి పట్టుకొని మనం కాపాడండి భూలోకంలో మనం ఎటుపోయే వాళ్ళమో దేవుని రక్ష దేవుడు మనల్ని పట్టుకోకుంటే దేవుడు మనల్ని దర్శించకుంటే దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించకుంటే మనం ఎట్టిపోయే వాళ్ళము దేవుడు మనల్ని కాపాడిండు కాబట్టి దేవుడు మనకు కాపాడిండు అన్ని జనులకు వెలుగుగా మనల్ని నియమించిండు ఆ వెలుగు మనము ఇతరులకు ప్రకాశింప చేయాల కానీ ప్రకాశింప చేస్తున్నామా కొన్నిసార్లు చేస్తలేం కాబట్టి దేవుడు మనకు చెప్తున్నాడు అన్ని జనులకు మనము వెలుగుగా ఉండాలంట మనం నీతిగా ఉండాలంట దీని గురించి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తా అయితే ఒకప్పుడు మాకు రేషన్ కార్డ్ ఉండే అయితే ఆ రేషన్ కార్డ్ వస్తేకి ఏమైందంటే మా హస్బెండ్ ఏం చేసిండో నేను జాబ్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఏం చేసిండో చెక్కింగ్ వాళ్ళు రాగానే వాళ్ళు మన ఇంటి మా ఇంటి దగ్గర కూడా రాలే ఈయననే పోయి అక్కడ మా భార్య పనిచేస్తుండే మాకు వద్దా అని ఇచ్చేసి రేషన్ కార్డ్ ఇచ్చొచ్చింది కూడా నాకు తెలియదు నేనేం చేసిన వేరు వాళ్ళని పట్టుకొని నేను చేసి పెట్టినా అది ఈయన పోయి ఏం చేసిండు ఇచ్చేసి వచ్చేసేడు వాళ్ళకు ఇచ్చేసి వచ్చేసిండు ఇక కొంచెం అయింది గొడవ అయింది అనుకోరా ఇక నేను కూడా సైలెన్స్ అయిపోయినా ఇక ఇప్పుడైతే కావాలి కదా అయితే నేను ప్రార్థన చేసిన ఇజు ప్రభా మరి ఒకప్పుడు మాకు అవసరం లేకుండే కాడ ఇప్పుడు మాకు అవసరం ఉంది ప్రభా మరి నువ్వు కార్యం జరిగించు ప్రభా నువ్వు సహాయం చేయి ప్రభా మాకు అంటే దేవుడు ఏం చేసిండు సహాయం చేసి మాకు ఇచ్చిండు దేవుడు దేవునికి స్తోత్రం అయితే మనం ఏం విషయా నీతి విషయంలో దేవుడు మనల్ని పిలిచిండు కాబట్టి మనం ఎట్లుండాల మనం కాపాడబడినాం మనం ఆయన కొరకు వెలుగుగా ఉండాలా ఆయనకు సాక్షిగా ఉండాలా అన్య వెలుగుగా ఉండాలా దేవునికి మనం సాక్షిగా నిలబడాల కొన్ని కార్యాలు దేవుడు ఎట్లా చేస్తాడంటే మనము గ్రహింప అయితే ఇది జరుగుతుందా ఈ పని జరగది అన్నట్టు అయితే కొన్నిసార్లు మనకు కొన్ని కార్యాలు ఇది జరగదు ఇది కాని పని అనుకుంటాం కానీ మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము దేవుడు చేయగల సమర్థుడు కాబట్టి ఆయనంత మనం ఉంటే దేవుడు మనకు అన్ని విషయాల్లో కార్యం చేస్తాడు ఇంకో విషయంలో కూడా ఇంకో సాక్ష్యం కూడా ఏముందంటే అప్పుడు మాకు పెన్షన్ చాలా తక్కువ అయితే నేను బాగా ప్రార్థన చేసినాము ఇంకా ఇతరులు కూడా చెప్పినము ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసిండు అద్భుత రీతిగా మాకు పెన్షన్ ఇంక్రీజ్ చేసిండు కాబట్టి దేవుడు కొన్ని విషయాలలో ఆయనకు తగినట్టుగా మనం జీవించుతున్నామో లేదో ఒకసారి మనం గ్రహించుకోవాలా ఎప్పుడన్నా నాకు కొన్ని కార్యాలు కాకపోతే నేను ప్రార్థన చేసుకుంటా దేవా మరి నీ చిత్తానుసారంగా మేము నడవాలా నీ నీ లెక్క అంటే నీ వాక్యనుసారంగా నీ చిత్తనుసారంగా నువ్వు చెప్పిన మాటకు మేము లోబడి జీవించాలా ప్రభ అట్లగిట మేము కుడికి ఎడమ గిట్ట మేము తిరిగి ఉంటే ఒకసారి మమ్మల్ని క్షమించి తిరిగి లేపు ప్రభ మాకు రాదు ప్రభా నువ్వు ఇస్తేనే మాకు సమస్తము మాకు వస్తేది ప్రభ మరి ఇప్పుడు ఒక పాట కూడా ఉంది నేను ప్రభువా నిన్నే శుతిస్తాను నాకు ఉన్నవన్నీ నువ్వు ఇచ్చినది మనకి ఏది ఇచ్చిందో అదన్నీ ఆ ప్రభు అనుగ్రహించిందే కాబట్టి మనము ఆయన విషయంలో మనం నీతిగా జీవిస్తే ప్రతి విషయంలో దేవుడు మనకు కార్యం చేస్తాడు మనం సో మనల్ని సోలిపోకుండా మనల్ని బలపరిచి ఆదరించి ఓదార్చి మనల్ని ఆయన మార్గంలో నడిపించుకొని మనల్ని సాక్షిగా నిలబెడతాడు మన మనం అట్లా జీవించడానికి ప్రయాసపడితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు ఇంకొకటి ముఖ్యమైన పని మనం ఏం చేయాలంటే మనం సేవ చేయాల దేవుని వాక్యం ప్రకటించాల దేవునికి వెలుగు దేవుని యొక్క వెలుగు ఇతర మీద మనం ప్రయాస పడాల కొన్నిసార్లు మనకు ఆ ఉండవి ఆ ఆలోచన మనకు ఉండదు కాబట్టి మనము దేవుని చిత్త దేవుని వాక్యానుసారంగా దేవుని మాట చెప్పున మనం నడుచుకుంటే దేవుడు మనం అనుకోని రీతిగా మన మనల్ని దీవిస్తాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవడానికి వీలేదు దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని అందరినీ ఉన్నత స్థలంలో మనం నిలబెట్టి ఆయన రాకడొకరకు మనల్ని సిద్ధపరుచుకుంటాడంట దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక ప్రే ప్రే చేస్తాం స్వతంతం ఈ పర్షుదానికి స్తోత్రం తండ్రి మైమగల రాజ్యానికి వంద నాలుగు రోజా ఈ సుప్రభాన్ని వాక్య అనుసారంగా నీతి అనుసారంగా నా ప్రభా నీకే వంద నాలుగు నీకిష్టమైన పనులు మేము చేయాలా తండ్రి మీకు ఇష్టమైన పనులు చేయాలా నీకు మార్గంలో మేము నడుచు మేమందరం నడుచుటకు మాకు నువ్వు సహాయపడిమని వేస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రేజ్ దలాడ్ ప్రేజ్ కథాకాలండి నడిపించి רוצ disappointment right.